స్వస్తిన పూషా విష్వేదా స్వస్తి నస్కార్క్ష్యో అరిష్టమి స్వస్తినో బృహస్పతి ఓ శాంతి శాంతిశాంతి మైత్రేయీతి యాజ్ఞవల్క్య ఉద్యాస్వై रे हमस्मा स्थादस्मी हंता तेन या काय्या हम कणीती अभी मैत्रेयी ब्राह्मणों मोदी मंत्र दा की भाष्यकार उपक्रम भाष्य आत्मेव अभी भाष्यक सं संबंध ग्रंथा मोद बृहदारण्य उपनिषत् गेक्रह स्वरूपा चुपानूल वेदा नीक विषय इन ब्रह्मदेव की नागू मुख వాస్తవంగా ఒక పెద్ద ఆయన నాలుగు ముఖాలు పెట్టుకుని ఉన్నాడని మీరు అలా అనుకోకూడదు అది తర్వాత ఎప్పుడైతే మీరు యథార్థంగా ఒక పెద్ద ఆయన ఒక ఆయన తెల్లని గడ్డాలో వేసుకుని నాలుగు ముఖాలు పెట్టుకుని ఉంటాడు అని మీరు కనుక నిర్ధారణ చేసి ఈ కార్టూనిస్టులు ఏం చేస్తారంటే దాని మీద అనేక కార్టూన్లు వేసుకుంటూ పోతారు తర్వాత ఈ జోక్స్ వేసేవాళ్ళు మరి నాలుగు ముఖాలు ఉంటే ఆయన పడుకునేప్పుడు తలగ తలగడా ఎలా పెట్టుకుంటాడో ఇలాంటివి ఏవో జోక్స్ కూడా వేస్తారు కాబట్టి ఎవరో ఒక ఆయన నాలుగు ముఖాలు పెట్టుకుని అక్కడ కూర్చునున్నారు అనే అభిప్రాయం అలాగా దాన్ని అలా ఫిజికలైజ్ చేయకూడదు దీని మీద ఈ టాపిక్ మీద మైత్రేయ బ్రాహ్మణంలో కొంత చర్చ ఎదరెదరు వస్తుంది అంత కాంక్రిటైజ్ అంటారు అంటే అంత స్థూలంగా దాన్ని మనం నిర్మాణం చేసి పెట్టుకోవటంలో ఏవో కొన్ని ఇబ్బందులు వస్తాయి అది సినిమా తీయటానికి నాటకాలు స్టేజ్ మీద నాటకాలు వేయటానికి అనుకూలంగా ఉంటుంది తప్ప తత్వచింతనకి మాత్రం అనుకూలం కాదు మనిషి తాను స్థూల దేహాభిమానిగా ఉంటూ తాను స్థూల దేహమే అని భ్రమపడి తాను స్థూల స్థూల తన తనపై తనకు ఎప్పుడైతే స్థూల దృష్టి ఉంటుందో అప్పుడు ఈశ్వరునియడలో కూడా అదే స్థూల బుద్ధిని కలిగిన వాడాయి ఈశ్వరుడు దేవతలందరూ కూడా ఆ స్థూలమైన స్థూలంగా ఉంటారు అనే దృష్టితోటి ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది దేవతలందరూ చిన్మయస్వరూపులుగా ఉంటారు అంతే తప్ప అలాగా స్థూలంగా ఉంటారని మనం అనుకోరాదు వ్యక్తి కూడా తన ఎడల అటువంటి స్థూల భావాన్ని కలిగి ఉండకూడదు మనిషి తనను తాను మధ్యామాంసములతో కూడి ఉన్న ఒక మాంసపు బొమ్మగా స్వీకరించకూడదు తనను తాను ఒక చైతన్య స్వరూపుడుగా తెలుసుకునే ప్రయత్నం చేయాలి అంతే తప్ప కేవలము ఈ పాంచభౌతిక శరీరము అంతటి అభిమానము తగదు కబీర్ అంటాడో చోట ఏ తను మూండానా ఈ దేహము మెటీరియల్ ముందన అంటే మండేందని అర్థం ఇంగ్లీష్లో మండేందని ఉంది చూడండి అదే అర్థం ముందన ఈ దేహము పాంచభౌతికం ఆఖిద్ మిట్టిమే వినిజాన ఆయన కబీర్ యొక్క భాష అంత సరళంగా ఉంటుంది ఆఖరికి ఆఖిద్ అంటే ఆఖరికి మనం ఉంటూ ఉంటాం మట్టిలో కలిసిపోయింది అటువంటి స్థూల దేహం నందు నేను అనే దృఢమైన అభిమానం ఎప్పుడైతే మనం పెట్టుకుంటామో మన స్వరూపం మనకు కలుషితం అయిపోతుంది యథార్థమైన స్వరూపం అనుభవానికి రాదు అప్పుడు దేవతల కూడా అటువంటి స్థూల బుద్ధే నిర్మాణం ఇది కొంచెం విజ్ఞులు తమకు తాము ఆలోచించదగిన విషయం ఇదంతా ఈ ఇది ఇది కొంచెం పక్కకి తిరిగి చెప్పాను అసలు విషయం ఏమిటంటే చతుర్ముఖ బ్రహ్మ అంటే బ్రహ్మదేవుడు నుంచి వేదములు ఆవిర్భవించినవి అని మన సంప్రదాయం వేదములను ఈశ్వరుడు పరబ్రహ్మకు బ్రహ్మదేవునికి అనుగ్రహిస్తే అది ఆ బ్రహ్మదేవుని నుండి మనకు వేదములు అనుగ్రహింపబడినవి అది కదా సంప్రదాయం వేదములు నాలుగు అందుకోసం బ్రహ్మదేవునికి నాలుగు ముఖములు అని అభిప్రాయం అంతేగాని ఆయన నాలుగు తలకాయలు పెట్టి కూర్చున్నాడు కాదు బ్రహ్మదేవుడు అంటే వేదములే ముఖము కాగలరు ముఖము అంటే ఈ పదం కొంచెం విడూరమైన పదం తెలుగులో ఈ మొత్తం అంతా ముఖం దీని ముఖం అంటే సంస్కృతంలో ఈ మొత్తం అంతా ముఖం కాదు నోరు అని అర్థం తెలుగుకి సంస్కృతానికి కొంచెం తేడా ఉంది అక్కడ వాడుకలు కాబట్టి నాలుగు ముఖములు గలవాడు అంటే నాలుగు నోళ్ళు గలవాడు అని అర్థం అంటే వాగింద్రియము అలా నాలుగని అన్నారు ఎందుకంటే వేదములు నాలుగు గనుక ఆయనకు నాలుగు ముఖములు గలవు అని అన్నారు అంతేగాని వాస్తవంగా ఆయన నాలుగు ముఖాలు పెట్టి కూర్చున్నాడని కాదు మీ దీంట్లో సమస్య ఏమవుతుందంటే ఆయన నాలుగు తలలు గలవాడు అని మీరంటే నాలుగు తల నాలుగు మోముల వేల్పు అని తెలుగు సాహిత్యంలో కూడా వస్తుంది దానివల్ల సమస్య ఏమవుతుందంటే మీరు ఫిజికల్గా అర్థం చేసుకున్నప్పుడు ఒకడు ఇంకో కథ పెడతాడు అక్కడ ఆ కథ ఏమిటంటే ఒరిజినల్గా ఐదు తలకాయలు ఉండేవి అని ఈ కథ చూశారా మీరు నా పాయింట్ మీకు అర్థమైందా నాలుగు తలలు అనే దాని యొక్క సింబాలిజం దాంట్లో ఉండే ప్రతీక మీకు ఎప్పుడైతే గుర్తుపట్టారో మీరు దాన్ని ఎప్పుడైతే మీరు ఫిజికల్గా తీసుకుంటారో అప్పుడు ఇంకోడు ఇంకో అడుగు ముందుకేస్తాడు ఓ ఆకు ఎక్కువ చదువుతాడు కూడా చదివి నాలుగు తలలు కాదయా ఐదు తలలు అంటాడు అంటే మేము ఇప్పుడు నాలుగే ఉన్నట్టున్నాయేమో అని ఇంకొకటికి డౌట్ వస్తుంది ఏదో వీడు చూసి వచ్చినట్టు అంటే నాలుగు కాదు ఐదు నేను ఎరుగుదును నీకు తెలీదు అంటాడు వచ్చి నీకు తెలీదు నాకు తెలుసు నేను ఎరుగుదును ఐదు తళ్లు ప్రస్తుతానికి నాలుగే ఉన్నాయి అంటే మీరు ఒకటి అంటే బ్రహ్మదేవుణ్ణి మించిన వాడు ఒకడిని పట్టుకునేవి వాడు ఈ తల్లిని తీసేసేయడం చెప్పాలి అది కథ బ్రహ్మదేవుణ్ణి మించిన వాడు శివుడు ఆ శివుడు తలం తీసేశాడు అనేవి తలం తీసేయడు ఎందుకు అంటే దానికేదో మళ్ళీ ఇంకొకట అలా చెలవలో పొలవలో కల్పించుకుంటూ పోయి ఎందుకు పనికిరాని తొరగాని కథ ఒకటి పట్టుకుని వేలాడే స్థితికి మనం చేరినాం ఆ స్థితి మనకు ఆ దుస్థితి ఎందుకు చేరిందంటే ఒరిజినల్గా నాలుగు తలలు అనే దాని యొక్క ప్రతీక తెలియకపోవడం చేత నాలుగు ఐదు చేయడం ఐదులో ఒకటి ఇది అది రకరకాలుగా కథలు అలా కల్పించుకుంటూ పోయాను సో ఆయన కావ్యకంఠకు అనుభూతి పూన ఇటువంటి కథలని మనస్సులో పెట్టుకున్నాం ఈ పురాణ సాహిత్యంలో వచ్చిన ఈ కథలు కాలక్రమంలో వచ్చే ఇవన్నీ మన హిందూ ధర్మానికి చేసినంత హాని ఇంత అంతా కాదు అని ఆయన అంటారు ఎనివే వేదములు నాలుగు అంచేతనే బ్రహ్మదేవుడు నాలుగు మోముల వేల్పు అయినాడు ఆ నాలుగింట్లో ఒకటి యజుర్వేదం సామవేదము అథర్వణవేదము ఋగ్వేదము మీకు తెలుసున్నదే యజుర్వేదంలో మళ్ళీ రెండు ప్రధాన భాగాలు ఉన్నాయి కృష్ణ యజుర్వేదము శుక్ల యజుర్వేదము కృష్ణపక్షము శుక్లపక్షము మీకు తెలుసు కృష్ణపక్షంలో చీకటిగా ఉండి అన్నీ స్పష్టంగా కనపడవు శుక్లపక్షంలో పిండి ఆరబోసినట్లు ఉంటుంది వెన్నెల నిజంగా పిండి ఆరబోసినట్లే ఎంత బాగుంటుంది శుక్లపక్షంలో వెన్నెల ఆ వెన్నెలలో మీకు అన్నీ స్పష్టంగా కనపడతాయి మేము చిన్నప్పుడు సైకిల్ మీద సినిమాకి వెళ్ళేవాళ్ళం సినిమాకి వెళ్ళేప్పుడు ఉల్లాసంగా ఉత్సాహంగా విడిపోయేవాళ్ళం వచ్చేప్పుడు చీకట్లో రావాలి వీధి దీపాలా ఏమన్నానా అంతా ప వ్యవహారం చీకట్లో వచ్చేప్పుడు రోడ్డు ఎక్కడుంది కాలవెక్కడు కూడా కనపడి ఇది కాదు కృష్ణపక్షంలో కాల ఇటో కాలవా అటో కాలవా మధ్యలో వచ్చేవాళ్ళం సైకిల్ తొక్కుకుంటాం మళ్ళీ పైగా ఇద్దరు ఆ సైకిల్కి చాలా ఇబ్బంది పడేవాళ్ళం అదే శుక్లపక్షంలో కనుక అయినట్లయితే ఎంత స్పష్టంగా రోడ్డు కాలవ దారి అన్నీ సుస్పష్టంగా గోచరించే ఇప్పుడు అనిపిస్తుంది ఓహో శుక్లపక్షానికి కృష్ణపక్షానికి ఇంత తేడా ఉంది మనం ఎలక్ట్రిక్ దీపాలు వెలిగించుకుని తలుపులు వేసుకుని ఇంట్లో కూర్చుంటే శుక్లపక్షం అయినా ఒకటే కృష్ణపక్షం అయినా ఒకటే సో చాలా తేడా ఉంది అదేవిధంగా ఆ కృష్ణయజుర్వేదంలో ఇది మంత్రము ఇది బ్రాహ్మణము అనే విభాగము కృష్ణపక్షంలో వస్తువుల విభాగం తెలియనట్లుగా కలగాపులగంగా ఉంటుంది అని చేతన దానికి కృష్ణ అని పేరు వచ్చింది కృష్ణపక్షంతో పోలిక శుక్ల ఎలా అయితే అన్ని స్పష్టంగా తెలుస్తాయో యజుర్వేదంలో ఉండే మంత్రములు బ్రాహ్మణము వాటి యొక్క విభాగం అంతా కూడా సుస్పష్టంగా ఉన్న కారణంగా దానికి శుక్ల యజుర్వేదము అని పేరు వచ్చింది మామూలుగా ఆంధ్రదేశంలో పుట్టినవారు అంటే ఆంధ్రప్రదేశ్ కర్ణాటకలో కొంత భాగం మహారాష్ట్రలో కొంత భాగం వీళ్ళందరూ కృష్ణ యజుర్వేదాన్ని అధ్యయనం చేసేవారు ఇప్పటికి కూడా అలాగే ఉంది కానీ తమిళనాడులో మరికొంత భాగం కేరళ అక్కడ శుక్ల యజుర్వేదం యొక్క అధ్యయనం ఎక్కువ ఇంకేతనే శంకర శంకర భగవత్పాదులు ఆయన ఏడో ఏటో ఎప్పుడో ఉపనయనం చేసి ఆయనకు వేదం చదివిస్తారు కదా చిన్నప్పుడు చదివరే పన్నెండో ఏట వరకు వేదం చదువుతున్నారని ఆయన వల్లించిన వేదము శుక్ల యజుర్వేదం ఆ శుక్ల యజుర్వేదంలో రెండు శాఖలు ఉన్నాయి ఎలా అయితే కృష్ణ యజుర్వేదంలో మనం తైత్రీయ శాఖ మనకి ప్రసిద్ధమైనదో అదేవిధంగా శుక్లయజుర్వేదంలో కూడా మాధ్యంజన శాఖ కాణ్వ శాఖ అని రెండు శాఖలు ఉన్నాయి వాటిల్లో ఒకనొక శాఖ ఎందు ఈ బృహదారణ్యకు ఉపనిషత్తు భాగంగా ఉంటుంది ఇప్పుడు కూడా ఒక వేదశాఖ ఉంటే దాని స్ట్రక్చర్ మీకు కొంత తెలుసు ఉండాలి వేదంలో మంత్రాలు ఉంటాయి మంత్రముల యొక్క కలయిక కలపోత మంత్రాలన్నింటినీ ఒక చోటకి చేరిస్తే దానికి సంహిత అని పేరు సంహిత అంటే ఒక చోటకి చేర్చడం ఆ కలక్షన్ అని పేరు కాబట్టి ఆ శుక్లయజుర్వేద శాఖలో సంహిత శుక్లయజుర్వేద సంహిత ఈశావాస్యోపనిషత్తు ఆ సంహితలో ఆఖరి చేపట శుక్లయజుర్వేద సంహితలో నలభై అధ్యాయాలు ఉన్నాయి ఆ నలభై అధ్యాయాల్లో నలభయవ అధ్యాయము ఈశావస్యోపనిషత్తు అది మంత్ర మంత్రోపనిషత్తు ఆ మంత్రోపనిషత్తు యొక్క బ్రాహ్మణమే బృహదారం యొక్క ఇప్పుడు మంత్రము బ్రాహ్మణము మంత్రానికి వివరణం బ్రాహ్మణం మీరు ఇంతకుముందు చూస్తున్నారు అథర్మణ వేదంలో ముండకోపనిషత్తు మంత్రోపనిషత్తు ప్రశ్నోపనిషత్తు బ్రాహ్మణ ఉపనిషత్తు ఆ ముండక మంత్రాల మీద వివరణమే ప్రశ్న అదేవిధంగా ఇక్కడ కూడా ఈశావాస్యోపనిషత్తు మంత్రోపనిషత్ దాని మీద వ్యాఖ్యానము వివరణము బ్రాహ్మణోపనిషత్ ఇది బృహదారణ్యకు ఉపనిషత్ యొక్క స్వరూపం మీకు చెప్తూ ఉన్నాను ఆ మంత్రముల యొక్క సముదాయానికి సంహిత పేరు మంత్రభాగం అయిన వెంటనే బ్రాహ్మణం వస్తుంది ఆ బ్రాహ్మణానికి శతపథ బ్రాహ్మణము పేరు పథ అంటే మార్గమున అని అర్థం అంటే వంద అధ్యాయాలు ఉంటాయి దాంట్లో విస్తృతమైన బ్రాహ్మణం మంత్ర సంహితలో నలభై అధ్యాయాలు ఉంటే బ్రాహ్మణంలో వంద అధ్యాయాలు ఉంటాయి అది శుక్లయజుర్వేదంలో ఈ వందధ్యాయాల బ్రాహ్మణమే శతపథ బ్రాహ్మణము ఇప్పుడు ఆరణ్యకము అన్న మాట మీరు వినుంటారు దానికి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే అరణ్యంలో అధ్యయనం చేస్తారు కనుక దానికి అరణ్యక మూడు పేరు అంటే అరణ్యంలో అధ్యయనం అంటే పోనే గ్రామంలో చేయకూడదా అంటే అంటే దాంట్లో వ్యవస్థ ఎలాగంటే యజ్ఞయాగాది కర్మలను చేస్తే గ్రామంలో చేయాలి అడవిలో ఎక్కడ చేస్తారు అడవిలో యజ్ఞం చేశారంటే రుచిమితులు కావాలి భోజనాలు పెట్టాలి పది మంది యొక్క సహకారం అవసరం ఉంటుంది యజ్ఞం తీసుకెళ్ళి అడవిలో చేయలేరు గ్రామంలో చేయాలి వేరే తపస్సు ఎక్కడ చేయాలి గ్రామంలో తపస్సు ఏం చేస్తారు మీరు తపస్సు చేద్దామనుకున్నప్పటికీ ఎవడో వచ్చి తలుపు తడతాడు తలుపు తీయాలా మానాలా కాబట్టి గ్రామంలో తపస్సు ఏమీ అయ్యే మాట కాదు అరణ్యానికి పోయి తపస్సు చేయాలి కాబట్టి తపస్సు అంటే ఉపాసన ఉపాసనకి సంబంధించిన భాగాన్ని అరణ్యంలో అంటే ఎవరూ లేని చోట ఏకాంతంలో మనం దాన్ని అనుష్ఠిస్తాం కనుక దానికి అరణ్యము పేరు ఆ భాగానికి ఆరణ్యకము అని పేరు గ్రామంలో పది మంది సహాయ సహకారాలతో జీవిస్తూ వారి తోడ్పాటుతోటి మనం యజ్ఞ యాగాదులను చేస్తే ఆ కర్మకాండ భాగానికి బ్రాహ్మణము పేరు ఆ బ్రాహ్మణంలోనే తరువాతి భాగం కర్మకాండ భాగం అంతా అయిపోయిన తర్వాత వచ్చే ఉపాసనా భాగానికి ఆరణ్యకము అని పేరు ఇప్పుడు మీరు శతపథ బ్రాహ్మణులు వంద అధ్యాయాలు ఉన్నాయని చెప్పాను కదండి వందలో తొంభై అధ్యాయాలు కర్మకాండకి చెందినవే ఇక మిగిలిన ఎనిమిది అధ్యాయాలు ఆరణ్యకము మీకు తైత్రీయంతో పోల్చుకుంటే తైత్రీయంలో బ్రాహ్మణ భాగంలో నలభై అధ్యాయాలు ఉన్నాయి ఈ నలభై అధ్యాయాలలో ఇరవై ఎనిమిది అధ్యాయాలు బ్రాహ్మణం ఇక పన్నెండు అధ్యాయాలు ఉన్నాయి చూసారా అది అలాగే ఇక్కడికి వచ్చేప్పటికీ శతపథ బ్రాహ్మణంలో తొంభై రెండు అధ్యాయాలు కర్మకాండయ్యాయి ఇక ఎనిమిది అధ్యాయాలు మిగిలాయి ఆ ఎనిమిది అధ్యాయాలు ఆ ఎనిమిది ఒక చేరిస్తే ఇట్స్ ఎ బిగ్ వాల్యూమ్ అవుతుంది చాలా పెద్ద పెద్ద అధ్యాయాలు ఆ ఎనిమిది కలిపినటువంటి ఆరణ్యక భాగము చాలా పెద్దదిగా ఉంది కనుక దానికి బృహదారణ్యకము అని పేరు బృహదారణ్యకం అంటే అర్థం ఏమైనా తెలిసిందండి ఇప్పుడు అసలు దాని స్ట్రక్చర్ శతపథ బ్రాహ్మణం ఉంద అధ్యాయాలలో చిత్త అధ్యాయములు విస్తృతంగా విశాలంగా ఉన్నాయి కనుక అది ఆరణ్యక భాగము దాంట్లో ఉపాసనా జ్ఞానమే ఉంటాయి కర్మ పెద్ద ఎక్కువ ఉండదు కాబట్టి దానికి బృహదారణ్యకము అని పేరు వచ్చింది పెద్దది కనుక బృహదారణ్యకము అలాగే ఎక్కడైనా సంహిత చాలా పెద్దదిగా ఉంటే దానికి బృహత్ సంహిత అని పేరు పెట్టచ్చు అలాంటి పుస్తకం ఒకటి ఉంది అది ఇంకో సందర్భంలో బృహత్ సంహిత అనే పుస్తకం ఉంటుంది క్లాస్ అటెండ్ చేద్దాం అనుకుంటున్నారా కూర్చోండి మీకు ఎక్కడ సౌకర్యంగా ఉంటే అక్కడ కూర్చోండి ఇది బృహదారణ్యతము బృహత్ అంటే ఏమిటో అనుకున్నారు పెద్ద ఇప్పుడు చిన్న చిన్న గిన్ని పెద్ద గిన్నె ఉందనుకోండి చిన్న గిన్నెకి పాత్ర అంటారు పెద్ద గిన్నె ఉంటే బృహత్ పాత్ర అని అనొచ్చు బృహత్ అంటే పెద్ద బృహదారణ్యకము ఈ బృహదారణ్యకంలో ఎనిమిది అధ్యాయాలు ఉంటాయని మీకు మనవి చేశాను కదా ఆ లెక్క మీకు అవసరం ఎందుకంటే శంకరాచార్యులు షేష్ఠ అధ్యాయే చతుర్థ అధ్యాయే అది లెక్క ఆ నెంబర్ ప్రకారం చెప్తూ ఉంటారని అప్పుడు మళ్ళీ ఎప్పటికప్పుడు కన్ఫ్యూషన్ ఉండకూడదు అందుకోసం ఎనిమిది అధ్యాయాల భాగాన్ని మనం చూస్తూ ఉన్నాము దాని పేరే బృహదారణ్యకము ఈ ఎనిమిది అధ్యాయాల భాగంలో ఆఖరి ఆరాధ్యాయాలు అంటే మొదటి రెండు తీసేయాలి ఆఖరి ఆరాధ్యాయాలు అది ఉపనిషత్తు జ్ఞానప్రధానమైన భాగం కాబట్టి ఈ ఆరాధ్యాయాల ఉపనిషత్తు దేంట్లో ఉంది బృహదారణ్యకంలో భాగంగా ఉన్నది కదా కాబట్టి దానికి బృహదారణ్యకోపనిషత్ అని పేరు అర్థమైందండి మీరు కొంచెం ఓపిక పట్టాల్సి ఉంటుంది నాతోటి ఒకటి రెండు రోజులు నేను కొంచెం జెక్లాగ్ ఎఫెక్ట్ ఉంటుంది ఎనివే శంకరాచార్యులు లెక్క ఎలా వేస్తారంటే ఆ ఎనిమిది అధ్యాయాల లెక్క వేస్తారు ఆయన ఇప్పుడు శంకరాచార్యులు మూడో అధ్యాయం అన్నారంటే అది ఉపనిషత్తులో మొదటి అధ్యాయం అవుతుంది అర్థమైందండి ఉపనిషత్తులో మొదటి అధ్యాయం అవుతుంది ఆయన ఏమంటారంటే నాలుగో అధ్యాయం అంటారు ఈ మైత్రేయీ బ్రాహ్మణాన్ని పట్టుకుని నాలుగో అధ్యాయం అంటారు నాలుగో అధ్యాయం అంటే ఉపనిషత్తులో అది ఎన్నో అధ్యాయం అవుతుంది రెండో అధ్యాయం అవుతుంది ఆ రకంగా మీరు లెక్క చూసుకుంటూ ఉండాలి ఎదా లేదా ఇది బృహదారం యొక్క ఉపనిషత్తు యొక్క స్వరూపం అంటే మనం ఎక్కడ ప్రారంభించాము శుక్ల యజుర్వేదము దాంట్లో మొదటి నలభై అధ్యాయాల సంహిత అయిపోయింది ఆ సంహిత నేను మళ్ళీ చెప్తున్నా ఒకసారి మీకు గుర్తు ఉండడం కోసం ఆ సంహిత ఆఖరుణ నలభయో అధ్యాయమే ఈశావాస్యోపనిషత్ అది మనం చదివాం ఇప్పుడు వంద అధ్యాయాల బ్రాహ్మణ భాగం శతపథ బ్రాహ్మణము ఏమండి ఈ వంద ఈ వందధ్యాయ పలికేప్పుడు పథ తాథ పలకాలి పొట్టలో చొక్కుంటుంది పత్రికలో రాసేపుడు ఎందుకంటే తెలుగు తెలుగులో పా వా గుర్తుపట్టడం కొంచెం కష్టం ఆ పా రాసినప్పుడు కొంచెం ముద్దగా పడింది అనుకోండి ఆ పా ఏమవుతుంది ఆ కొమ్మురు ఆ తలకట్టు కలిసిపోతే ఏమవుతుంది వా అవుతుంది తర్వాత పొట్టలో చుక్క మీరు మరిచిపోయారనుకోండి అప్పుడు ఏమవుతుంది అది వధ అవుతుంది ఈ మీకు అర్థమైంది అది ఒక ఆయన గోపథ బ్రాహ్మణం పుస్తకం పట్టుకొచ్చారు దాని పేరు గోపథ బ్రాహ్మణం అది గోమధ బ్రాహ్మణము అని రాసింది నేను అన్నాను ఏమిటండి పుస్తకం ఇలా ఉంది ఏమిటి అనంటే ఇప్పుడు ఆయన ఏమన్నారో తెలిసినా ఈ ప్రూఫ్ రీడ్ చేసి వాళ్ళు ఇలాగే ఉన్నారండి అన్నారు అంటే నేనున్నాను మరి మీరు ప్రూఫ్ రీడ్ చేయలేదా అని అడిగాను ఆయన రచయిత అంటే ప్రూఫ్ రీడ్ కూడా నేను ఎక్కడ చేస్తానండి పుస్తకం రచన నేనే చేసి ప్రూఫ్ రీడ్ నేనే ఎక్కడ చేస్తానని చెప్పాను వెరీ పర్సన్ ఆ పుస్తకం తీసుకెళ్లి స్వామీజీ చేత ఇనాగ్రేషన్ చేయించాలి పూజ స్వామీజీ చేత ఇంకా తక్కువ వాళ్ళు పలికిరారు ఆయనే చేయాలి ఆయన నో అండం చేత కదా ఆయన ముజ్జు స్వామీజీ నో అనలేదు ఆయన నేను ఇంతవరకు ఆయన నో అండను నేను ఎక్కడ చూడలేదు ఆయన నన్ను అడిగారు ఏమో ఈ పుస్తకం తెలుగులో ఉంది ఇక్కడ ఇలాగ రేట్ చేయబడుతున్నాడు నువ్వు దాన్ని నేను చూసి ఎలా ఉందల్లా బాగానే ఉందండి తప్పులు ఇవ్వకూడదు ఏం తప్పులు ఉందంటే ఈ గోపథ బదులు గోవత ఉందో చెప్పలేదు ఆయన పిలిచారు ఆయన ఎక్కడెక్కడైతే గోపథాన్ ఉందో అక్కడ ఆ తప్పు దిద్ది పట్టుకొస్తే నేను ఇనాగరేట్ చేస్తాను అని చెప్పారు అప్పుడు అది దిద్ది పట్టుకొచ్చాను అప్పుడు ఇనాగరేట్ చేశారు చాలా ఇష్టంగా చేశారు ఎందుకంటే ఈ ఏమిటి తప్పుడు ఈ కథ మీకు ఎందుకు చెప్పానంటే రేపు పొద్దున్న ఎప్పుడైనా శతపథ బ్రాహ్మణము అని వస్తే మీరు స్పష్టంగా అనాలి పొట్టలో చొక్కుంటుంది త సో ఆ శతపథ బ్రాహ్మణంలో వంద అధ్యాయాల బ్రాహ్మణంలో తొంభై రెండు అధ్యాయాలు కర్మకాండ అది మనం ప్రస్తుతం దాని గురించి మనం దాన్ని చది అధ్యయనం చేయటం లేదు ఏదో అధ్యయనం చేసి ఈ సందర్భంలో కొంత చేస్తారు నేను కూడా ఏదో ఒక చూశాను ఏదో సందర్భంలో ఇక ఎనిమిది అధ్యాయాలు మిగిలాయి ఇది బృహదారం ఎనిమిది అధ్యాయాలు బృహదారంగ్యకం ఈ అధ్యాయాల్లో ఆఖరి ఆరాధ్యాయాలు ఏమంటే ఎనిమిది అధ్యాయాల్లో ఆఖరి ఆరాధ్యాయాలంటే ఎక్కడ ప్రారంభమవుతుందండి ఎనిమిదిలో ఆఖరి ఆరు అంటే మొదటి రెండు పక్కన పెట్టారు అంతేగా అవి ఉపనిషత్తు అనమాట బృహదారణ్యకోపనిషత్తు ఈ బృహదారణ్యోపనిషత్తులో మొదట అధ్యాయం అంటే బృహదారణ్యకంలో మూడో అధ్యాయం అది అశ్వమేధ బ్రాహ్మణంతో ఆరంభం అశ్వమేధ బ్రాహ్మణము యోవా వా అశ్వస్య మేధ్యస్య శిరో వేద శిరుషణ్వాన్మేధ్యో భషా వా అశ్వధ్య శిర అని చాలా పవిత్రమైన మంత్రాలు ఈ బ్రాహ్మణం అశ్వమేధ పొట్టలో చొక్క దేనికి దానికి కరెక్ట్గా వచ్చేందు అశ్వమేధ బ్రాహ్మణం చాలా గొప్పది నేను ఈ అశ్వమేధ బ్రాహ్మణం ఇవన్నీ ఉన్న సందర్భమే నేను ఇక్కడ ఈ చతుర్ధాం యాత్ర చార్ధాం యాత్ర చేశాం కదా అప్పుడు కేదార్నాథ్ వెళ్ళినప్పుడు గుర్రాల్లోనూ లేకపోతే ఈ మూసికెళ్ళి దాని మీద నలుగురు మోసీ దాని మీద ఒక కుర్చీ లాంటి దానితోనూ వెళ్ళాలి లేకపోతే నడిచి వెళ్ళాలి మన మిత్రులు చాలామంది నడిచే వెళ్ళారు నేను గుర్రం ఎక్కడని చెప్పాను ఎందుకంటే నాకు ఈ అశ్వమేధ బ్రాహ్మణం మదిలో మెదులుతూ ఉంటుంది నేను గుర్రం ఏమి ఎక్కుతాను యోగా అశ్వస్యమే ధ్యస్య శీరో ఇంకా గుర్రం మీద ఏం కూర్చుంటాడు గుర్రానికి దండం పెట్టేవాడు గుర్రం మీద ఏం కూర్చుంటాడు అయితే కుర్చీ తీసుకున్నాను అయితే ఆ ఉచ్చి కుర్చీ ఏమోశారు వాళ్ళు నేను నడిచేపోయాను వాళ్ళు నా పక్కన ఉండి వాళ్ళకి నాకు అగ్రిమెంట్ ఏమిటంటే వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేయటము వాళ్ళకి మధ్యలో టిఫిన్లు భోజనాలు కూడా నేను ఏర్పాటు చేయడము ఇంతే అగ్రిమెంట్ అంతేకాదు నేను కూర్చొని వాళ్ళు కింది పెద్ద ఎక్కువ లేదు ఊరికే ఓ అరవాయిలు నేను మొత్తం అంతా నడిచే వెళ్ళా అయితే ఈ గుర్రాలు వెళ్తూ ఉండేవి ఆ గుర్రాలు ఆగి కొంత విశ్రాంతి తీసుకుని వెళ్ళేవారు గుర్రానికి వీళ్ళు బలం రావడం కోసం బెల్లం పెడతారు అక్కడ బెల్లం అమ్ముతూ ఉంటారు నేను ఐదు ఆరు బెల్లం కొన్నా కొని ఆ గుర్రాలకి కట్టించేవాళ్ళు నాకు అశ్వమేధ బ్రాహ్మణం వలిస్తూ ఈ బెల్లం పెడుతుంటే అదేదో అశ్వమేధ యాగం చేసినంత మహానందం కలిగించిన చాలా గొప్ప భాగం మీ బృహదారణ్య పుస్తకంలో మొట్టమొదటి వాల్యూమ్లో తెరవగానే ఉంటుంది అశ్వమేధ బ్రాహ్మణం మీరు చదవండి తర్వాత మన మన తెలుగు పుస్తకాలు ఉన్నాయండి బృహదారణ్య మొత్తం మూడు వాల్యూమ్స్ వచ్చింది మీరందరూ రెండో వాల్యూమ్ ఒక్కటి పని కట్టుకుని కొనుక్కోవడం కాదు మొత్తం మూడు వాల్యూమ్స్ తీసుకోండి నేను నారాయణంగా చెప్పాను పోనీ రెండో వాల్యూమ్ ఒకటి అడిగితే ఇచ్చేసేమని చెప్పాను కానీ మీ దగ్గర మొత్తం సెట్ ఉంటే బాగుంటుంది సెట్ ఉండడమే కాదు దాంట్లో అశ్వమేధ బ్రాహ్మణం మీద అక్కడ శంకర భగవత్పాదుల వ్యాఖ్యానం చాలా మహిమోపేతమైనది మీరు ఎప్పుడైనా ఇంటి దగ్గర కూర్చొని చదవచ్చు నాతో చాలామంది చెప్పారు మేమేమో ఈ తెలుగు అనువాదం మాకు సంస్కృతం రాదు తెలుగు అనువాదం మాత్రమే మేము చదువు అది వివరణాత్మకమైన అనువాదం ఉత్పత్తి అనువాదం కాదు ధూలు అనువాదం కాదు మేము చదివాము చాలా ఆనందం అనిపించింది అని ఎంతోమంది చెప్పారు కాబట్టి మీరు ఎప్పుడైనా ఉత్సాహం ఉన్నట్లయితే ఆ మొదటి వాల్యూమ్ ఉంది మనది వన్ టూ త్రీ ఆ ఫస్ట్ వాల్యూమ్ కొనుక్కుని దాంట్లో మొదటి అశ్వమేధ బ్రాహ్మణం మీరు చదివితే చదవచ్చు అది మొదటి బ్రాహ్మణంలో మొదటి అధ్యాయం రెండవ అధ్యాయం అర్క బ్రాహ్మణము అని అంటారు నేను మీకు బృహదారం ఉపనిషత్తు యొక్క ఒక అఖండ స్వరూపాన్ని ప్రతిపాదిస్తూ ఉన్నాను ఫాలో అవుతున్నారా లేకపోతే ఎక్కడికక్కడికి లింకు విడిచిపెట్టేశారా సో రెండవ బ్రాహ్మణము అర్క బ్రాహ్మణము అర్క అంటే సూర్యుడు మీకు ఓపుకుంటే అది కూడా చదవచ్చు మూడవ బ్రాహ్మణము ప్రాణ బ్రాహ్మణము గుర్తు నాకు ప్రణోపాసనకి సంబంధించింది ఇక నాలుగవ బ్రాహ్మణం రెండే ఏదైనా మంచి ఆసనం ఒకటి చూసుకొని రెండమ్మ ఇక్కడ ఆసనం ఏమైనా ఖాళీ ఉందా అయ్యో ఉండండి అయ్యి మీకోసమే ఇక్కడ ఆసనం ఉంది కోపలికి వెళ్ళిపోండి అమ్మ మీరు ఇళ్ళారండి మీకు ఇక్కడ ఆసనం ఉన్నది ఇలా ఆ ఫోటో పక్కకి ధరిపి అక్కడ విశ్రాంతిగా కూర్చోండి ఇలా మీరు గోడవైపు కూర్చున్నా పర్వాలేదు ఇక్కడ కూర్చోండి విశ్రాంతిగా కూర్చొని అలా విశ్రాంతిగా కూర్చోండి నాలుగవ బ్రాహ్మణము అంటే ప్రథమాధ్యాయంలో నాలుగవ బ్రాహ్మణం అంటే నాలుగవ చాప్టర్ అన్నమాట దాన్ని బ్రహ్మ బ్రాహ్మణము అని పేరు దానికి అహం బ్రహ్మాస్మి అనే మహావాక్యం మీరు విన్నారు కదా అహం బ్రహ్మాస్మి అంటే నేనే ఆ పరబ్రహ్మను అని అర్థం ఆ బ్రహ్మదేవుడు నేను అని పరబ్రహ్మను నేను అని అర్థం ఆ మహావాక్యం ఆ బ్రహ్మ విద్యా బ్రాహ్మణుల నుంచే చాలా విస్తృతమైన బ్రాహ్మణం ఇది మొదటి అధ్యాయం ఇక రెండో అధ్యాయంలోకి వస్తే ఇక్కడ ప్రధానమైనది మైత్రే బ్రాహ్మణ కాబట్టి మనం ఇప్పుడు దీన్ని ఎలాగే చెప్తారంటే ఆరణ్యక సంఖ్యలో మూడో మూడో అధ్యాయం ఆరణ్యక సంఖ్యలో ఉపనిషత్ సంఖ్యలో రెండో అధ్యాయం ఆరణ్యక సంఖ్యలో ఎంత అవుతుంది నాలుగో అవుతుంది మూడు కాదు నాలుగో అధ్యాయం సో అక్కడ ఉన్నాం ఈ నాలుగో అధ్యాయంలో ఆరణ్యక సంఖ్య లేదా ఉపనిషత్ సంఖ్యలో రెండవ అధ్యాయం దాంట్లో ఇది నాలుగవ చాప్టర్ దీంట్లో కన్ఫ్యూషన్ పడకుండా ఉండాలి ఎందుకంటే చాప్టర్ని కూడా బ్రాహ్మణము అని పిలుస్తారు బ్రాహ్మణము అంటే అదేదో బ్రాహ్మణులు క్షత్రియులు అలా అనుకున్నారు అలా కాదు ఆ చాప్టర్కి బ్రాహ్మణము అని పేరు ఎందుకంటే అలా ఎందుకు వచ్చిందంటే ఒకప్పుడు ఈ చాప్టర్స్ బాగా చదువుకున్న వాడిని బ్రాహ్మణుడు అనివ్వరు అది అది వ్యవస్థ అలా వచ్చింది చాప్టర్కి బ్రాహ్మణము అని పేరు ఈ బ్రాహ్మణాలను అన్నింటినీ వల్లించి కూర్చున్నాడే ఈయన బ్రాహ్మణుడు అని వారు పాప దట్ హౌ ఇట్ కేమ్ టు బిగిన్ విత్ లేటర్ ఏ కోసం సోషల్ చేంజెస్ ఇవన్నీ ఉన్నాయనుకోండి సో నాలుగవ బ్రాహ్మణము దీనికి మైత్రేయీ బ్రాహ్మణము పేరు ఎందుకని ఎందుకో చెప్పండి మైత్రే అనే ఆరంభమైందిగా మనం మంత్రం చదివాం మైత్రే కిహోవాచ ఇప్పుడు కేనోపనిషత్ అని పేరు ఎందుకు వచ్చింది కేనా కేనేషితం పతతి కేనాతో మొదలైంది కాబట్టి కేనోపనిషత్తు మైత్రేయితో మొదలైంది చాలామంది ఏమనుకుంటారంటే మైత్రే అనే ఒక ఆవిడ ఆ ఉంది అందుకోసం దానికి పేరు వచ్చింది అనుకుంటారు తప్పేం లేదు అలా అనుకున్నా మీరు అనుకోవచ్చు కానీ మరి కేనోపనిషత్తు తోటి కూడా కోయిన సైడ్ అవ్వాలి కదా ఈశోపనిషత్తు అనే పేరు ఎందుకు వచ్చింది ఈశా అని ప్రారంభమైంది కనుక ఈశోపనిషత్ కేన అని బిగినైంది కనుక కేనోపనిషత్తు మైత్రేయి అని ఆరంభమైంది కనుక మైత్రేయి బ్రాహ్మణము ఈ మైత్రేయి పేరు చాలా చక్కటి పేరు మిత్ర అంటే సూర్యుడు ఆ సూర్యుని దేవతగా కలిగిన ఒక స్త్రీమూర్తికి మైత్రేయీ అని పేరు ఆ మైత్రేయీ అనే క్యారెక్టర్ కూడా మనకు ఆ బ్రాహ్మణంలో కనపడుతుంది యాజ్ఞవల్క్య అని ఉంది మైత్రేయీ పిహోవాచ యాజ్ఞవల్క్య యాజ్ఞవల్క్య మహర్షి శుక్ల యజుర్వేదానికి అధిష్టాన మహర్షి ప్రతివేదానికి ఓ ఋషి ఉంటాడు ఇప్పుడు తైత్రీయ వేదము తైత్రీయోపనిషత్ దానికి ఋషి ఎవరు తిత్తిరి తిత్తిరి అనే ఋషిని బట్టి తైత్రీయోపనిషత్ సామవేద జైమిలీయ శాఖ దానికి ఋషెవరు జైమిని కఠోపనిషత్తుకి ఋషెవరు కథ కథ కాటకము దాని నుంచే వచ్చింది కాటకోపనిషత్తు లేకపోతే కఠోపనిషత్తు ఋషి పేరేమిటి కథ అదే ఆ ఋషి పేరు అదేవిధంగా యాజ్ఞవల్క్య మహర్షి ఋషి ఈ కాండకి యాజ్ఞవల్క్య కాండ అని కూడా పేరుంది దీంట్లో కొంత భాగాన్ని యాజ్ఞవల్క్య మహర్షి ద్వారానే శుక్రయజుర్వేదం మొత్తం అంతా కూడా ఈ జగత్తులో ప్రచారంలోకి అదిగో ఆ యాజ్ఞవల్క్యుడే